ఉన్నదంతా పరమాత్మయే త్రిపుటి అంతా పరమాత్మయే వెరీ వెరీ ఇంపార్టెంట్ సత్వగుణాన్ని దాడితే తప్ప ఈ నిర్ణయాన్ని పొందలేడు సత్వగుణంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉన్నట్టు కనబడతాడు ఇలాగే ఇలాగే అంటే సాత్వికమైన బుద్ధి వృత్తి శుద్ధ బుద్ధిగా ఉన్నటువంటి బుద్ధి వృత్తి రూపం కూడా ఇలాగే కనబడుతుంది అంతా ఈశ్వరుడేనండి అంతా ప్రసాదమేనండి అంతా ఈ సర్వేశ్వరుడేనండి మనం ఎక్కడ ఉన్నామండి అసలు మన అంతా అజ్ఞానం కదండి ఇలాంటి మాటలే అక్కడ కూడా వస్తాయి అక్కడ కూడా చెప్తాడు కానీ సత్వగుణం సాత్విక ఆహాన్ని విడవడనమాట సాత్విక ఆహాన్ని విడిస్తేనే తప్ప స్వరూప జ్ఞాన నిష్ట లభించదు అందుకని బుద్ధిని ఏం చేయమంటున్నాడు ఇప్పుడు అసలు నువ్వు మఠమఠ స్వరూప జ్ఞాన నిష్టలో ఉంచుదాన్ని తర్వాత నిదానంగా సాత్విక వృత్తిని అనుమతించు నిదానంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట ముందు స్వరూప జ్ఞాన నిష్ట పొందకుండా ఏ వృత్తిని అనుమతించకు దీనికి యోగం అని పేరు ఏ వృత్తిని అనుమతించకుండా ఉండే బలానికి యోగ అని పేరు మానవుడు తప్పగా యోగులు కావాలి భవాధ్యో భవేద్ అర్జున అంటాడు పరమాత్మ ఎప్పటికప్పుడు నైనా నువ్వు యోగస్థితిలో ఉండాలి లక్ష్యంలోనే ఉండాలి స్వరూపంలోనే ఉండాలి పరమాత్మగానే ఉండాలి అప్పుడు బాణం వేయాలి నేను బాణం వేయొద్దని చెప్పడా బాణం వేయొద్దని నేను చెప్పడం లే బాణం వెయ్యి ఎవరు వేయొద్దు అన్నారు పరమాత్మగా ఉండేయాలి ే తిష్ఠుడవు కమ్ము నన్నే స్మరించుము నాయండే నిలువుము నన్నే అనుసరించుము ఇలాంటి సూచనలన్నీ భగవద్గీతలో కనపడతాయండి భక్తి షట్కంలో భక్తి షట్కం ఆరు నుంచి పన్నెండు వరకు ఆ షట్కంలో కనపడేది అంటే మామను స్మరన్ నన్నే స్మరించుకుతూ ఉండు అనుచింతయన్ నన్నే చింతిస్తూ ఉండు ఇలా నా శరణాగతి చెందు నా ఎందే ఉండుము ఇలాంటి సూచనలన్నీ ఆరు నుంచి పన్నెండు మధ్యలో ఉంటాయి తర్వాత పదమూడు నుంచి పద్దెనిమిది వరకు జ్ఞాన షట్కం నువ్వు నేనే అయి ఉన్నావురా బాబు తత్వమసి నువ్వు వేరుగా ఎక్కడున్నావు అసలు నరుడు నారాయణ స్వరూపన్నైనా నరుడు వేరుగా లేడు నారాయణుడే ప్రాతిభాషికంగా నరుడుగా తోచుచున్నాడు అంతే నరుడుగా ఉన్నది కూడా నారాయణుడే నారాయణుడు ఎక్కడ వైకుంఠంలో లేడు నరనారాయణుడు వేరుగా లేరు నరుడు నారాయణుడే నారాయణుడు నారాయణుడే ఇప్పుడు